లోనికి మనం వెళ్ళక ముందు చిన్నగా పరిచయం చాలా మందికి ఆశ్చర్యం కదా వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చిండ్రు ఎక్కడి నుంచి వచ్చిండ్రు కదా అటువంటి అనుమానం వెళ్ళిపోతే వీరు మమ్మల్ని స్వీకరిస్తారు మేము చెప్పేది కూడా వినగలుగుతారు కాబట్టి క్లిప్తంగా మా గురించి మేము పరిచయం చేసుకుంటాం నాతో పాటు ఇంకా ముగ్గురు వచ్చారు మా ముగ్గురిని ఇక్కడ తీసుకురావడానికి కారణము డాక్టర్ చక్రవర్తి అని అక్కడ వెనకల గుర్చున్నారు మీకు తెలుసు డాక్టర్ చక్రవర్తి గురించి చాలా కాలం నుంచి ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకురావడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు మేము ముగ్గురము నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ నాతో పాటు ఇద్దరున్నారు బ్రదర్ రవి ఒకసారి మీ గురించి చూపిస్తే మేము ఎవరైనా తెలుస్తుంది మనుషులే బ్రదర్ రవి తర్వాత ప్రమోద్ బ్రదర్ ప్రమోద్ మేము ముగ్గురం హైదరాబాద్ నుండి వచ్చినాము ఇక్కడికి గుంటూరు ప్రాంతంలో ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి ఆ ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ కావడానికి మేము ఇక్కడికి వచ్చినాము అయితే నాగేశ్వర గారు ఆహ్వానాన్ని మేము స్వీకరించాల్సి వచ్చింది తర్వాత వాళ్ళ ఫాదర్కి కూడా బాగలేదంటే వచ్చి ప్రార్థన చేద్దామన్న ఆసక్తితో మేము ఇక్కడికి వచ్చినాము అది ముఖ్యంగా సరే బ్రదర్ గురించి సిస్టర్ గురించి మాకంతగా తెలియదు ఇక్కడికి వచ్చినాకనే మేము పరిచయం చేసుకోవడం జరిగింది ఇది బేసికలీ మా బ్యాక్గ్రౌండ్ అయితే మేమంతా సేవా జీవితంలో ఉన్న వాళ్ళము ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నాము తర్వాత సేవ కూడా చేస్తున్నాం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాము రకరకాల ప్రాంతాలలో పోయి సేవ చేయడం జరుగుతూ ఉంది మాకంటూ ఒక సహవాసం ఉంది హైదరాబాదులో దాని పేరు కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్య సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి మంగళవారము సాయంత్రం పూట ఈ యొక్క సహవాసం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో సేవా జీవితంలో ఉన్నవారు సేవకులే సాధారణంగా వస్తూ ఉంటారు సామాన్య ప్రజలు బహు తక్కువ ఎక్కువ మంది సేవకులు గ్రామాలలో సేవ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు బైబుల్ వాక్యాలు ధ్యానించడము ఇది ప్రవచనాత్మకమైన పనిచర్య కాబట్టి ప్రవచనాలు ధ్యానించడము బైబిల్లోని ప్రవచనాలు ధ్యానించడము ఈ ప్రవచనలు నెరవేరే టైంకి క్రైస్తవ జీవితం ఏ రీతిగా అని పరిశీలించుకొని నేర్చుకొని దాని ప్రకారంగా సంఘాలని సిద్ధపరచడం అది పరిచర్య దేవుడు అటువంటి తలాంతరాలను మాకు అటువంటి భారాన్ని మాకు సంతోషంతో ఆనందంతో దాన్ని మేము కొనసాగిస్తున్నాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఎనిమిది ఏళ్ళ నుంచి ఈ యొక్క సహవాసాన్ని మేము నడిపిస్తున్నాము అంతకుముందు రకరకాల సంఘాలలో పరిచర్ చేసిన వాళ్ళము పాస్టర్ లాగా పనిచేసిన వాళ్ళము ఆ యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళము బోధక బోధి బోధించే ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళము అన్ని రకాల విధులని పాటించిన వాళ్ళము ఇప్పుడు కేవలము ప్రవచనాన్ని ధ్యానించడము ప్రవచనాలు ప్రకటన ప్రవచనాలు చూపించి అవి నెరవేరుతున్నాయి ఏ రీతి అర్థం చేసుకోవాలని మనుషుని సిద్ధపరచడం ఇది సిద్ధపరిచే సేవా జీవితంలో మేము ఉన్నాం హెచ్చరించే సేవా జీవితంలో మేమున్నాం అది ముఖ్యంగా మా క్లుప్తంగా పరిచయం మనతో పాటు ఉన్న ఈ బ్రదర్స్ ఇద్దరు ప్రమోద్ ముఖ్యంగా తన చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాడు మనతోని ఇంత దూరం వచ్చారు వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని మనం బిందము వాళ్ళన్ని మనము ఏ నేర్చుకోవాలా మన విశ్వాసాన్ని ఏరీతిగా బలపరుచుకోవాలా అది ఏ రీతిగా మనకి తోడ్పడుతుంది సహాయపడుతుంది మనం నేర్చుకుందాం కొంతసేపు దాని దేవుని వాక్యాన్ని గానిస్తాం హలదిగా వేసుకో నీకే బంగా వేస్తారు కదా ఎక్కడైతే ఇద్దరు కొన్ని నాములు ఉంటారో అక్కడ ఊటా అంటున్నాను వస్తుంది ఇక్కడ నుంచి మమ్మల్ని హైదరాబాద్ నుండి ఈ అచ్చంపేట వాళ్ళని అనిపిస్తుంది వంద సాక్ష్యం చెప్తున్నదానికి మాకు తోడే ఉండదని వేస్తున్నావు హలదిగా నా పేరు ప్రమోద్ నా ప్రమోద్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను పోయిన సంవత్సరము నా ఆరోగ్యం బాగా లేకుండా బాగా అనారోగ్యంతో బాధపడ్డాను అనమాట నేను అయ్యో నేను బతుకుతాను లేదో అని నాకు ఒక ఆశ కూడా నా నుండి కోల్పోయింది బాగా ప్రార్థన చేస్తున్నాను దేవుని వాక్యం చదువుతున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటున్నాడు అసలు నీకు ఏమీ లేదు బ్లడ్ టెస్ట్ ప్రతి టెస్ట్ నార్మల్ ఉందన్నమాట అయినా కానీ నైట్ ఈవినింగ్ కాగానే నాకు ఫీవర్ టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది వన్ అలా ఉంటుంది రోజు రోజుకి బాగా చిక్కిపోవడము అనేది అయితే నేను దేవుని దగ్గర తీర్మానించుకున్నమాట నేను దేవుని దృష్టిలో తెలిసి తెలియక తప్పు చేశానేమో అందులోంచి దేవుడు ఇలా శిక్షిస్తున్నాడేమో తీర్మానించుకొని బాగా ప్రార్థన చేసుకున్నాను అనమాట ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు కళ్ళలో వచ్చి నన్ను స్వస్థపరిచినట్టు చూపించారనమాట ఇక అది ఇక ఆ రోజు నుండి నాకు కొద్దిగా ఆకలి కావడము యాక్టివ్గా ఉండడము అలా చేయడం జరుగుతుంది అయితే నేను మా అమ్మ మా ఇంకొక అన్న మేము చిరుకూరు అనే ప్రాంత ఊరిలో సేవ చేస్తూ ఉంటాము మా అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేకుండే కాలు చేతులు పడిపోయాయి అన్నమాట అయితే ఎన్ని ఎక్కడెళ్ళినా ఏ డాక్టర్ దగ్గర మాకు ఎలాంటి కలగలేదు అయితే మా చుట్టుక పక్కన వాళ్ళు ఇట్లా చర్చకి వెళ్తే మీకు బాగుంటుంది అందుకని అయ్యో మేము ఆ చర్చికి వెళ్ళడం మేము ఆయన కాదు వాళ్ళు బాగా మమ్మల్ని అడగడం అడగడం ద్వారా చలో ఇంత ఘనం వాళ్ళు అడుగుతున్నారు కదా అని మేము ఒకసారి వెళ్ళామన్నమాట వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకొని మేము కూడా ప్రార్థన చేసి వాక్యం చదువుతుంటే మాలో ఒక ఆశ కలిగింది ఇక మా అమ్మ కూడా మంచి అనారోగ్యం అనే విడుదలై ఆరోగ్యమైంది మా అమ్మ సేవ చేస్తుంది మా అమ్మతో పాటు నేను మా అన్న సేవ చేస్తున్నాను మా దేవుడిలో సేవ జీవితంలో మేము బలంగా ఉన్నాం ఇది చిన్న సాక్ష్యం దేవుడిని